జిగట గల ఊబిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా జిగట గల ఊబిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా ఇసోపుతో నన్ను కడుగుము ఏసయ్యా హిమము కంటెను తెల్లగా మార్చయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మెస్ నా జీవితమంతా అర్పింతు నీకయ్యా ప్రేమా కరుణ నీ కృప చాలు ప్రేమా కరుణ నీ కృప చాలు చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలు నయ్యా చాలు చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసినా బంధువులు స్నేహితులు త్రోసేసినా తల్లిదండ్రులే నన్ను వెలివేసిన నన్ను నీవు విడువన లేదయ్యా మిన్నగా ప్రేమించి రక్షించి నావయ్యా నీకేమి నా మంచి మెస్ నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా ప్రేమా కరుణ నీ కృప చాలు ప్రేమా కరుణ నీ కృప చాలు చాలునయ్యా చాలు చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా ప్రేమమయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు ప్రేమ మయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు తల్లి గలాలించి తండ్రిగా ప్రేమించి తల్లి గలాలించి తండ్రిగా ప్రేమించి ప్రేమా కరుణ నీ కృపచాలు ప్రేమా కరుణ నీ కృపచాలు చాలు చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా ఎస్ వైపు చూస్తూ విశ్వాసము కాపాడుకొనుచు ఏసు వైపు చూస్తూ విశ్వాసము కాపాడుకొనుచు వాడబారని కిరీటముకే వాంచతో పరుగెత్తేదా వాడబారని కిరీటముకే వాంచతో పరుగెత్తేదా పరుగెత్తేదా పరుగెతేదా పిలుపుకు తగిన బహుమతికై నేను పరుగెత్తేదా పరుగెతేదా పిలుపుకు తగిన బహుమతికై ప్రభు ఏ సునియాజ్ఞల మార్గములో గురి నేను పరుగెత్తేదా ప్రభు ఏ సునియాజ్ఞల మార్గములో గురి వద్దకే నేను పరుగెత్తేదా పరుగెత్తేదా పరుగెతేదా పిలుపుకు తగిన बहुमति कई ने परगेदा परगेदा पगना बहुमति कई दैव भय करी चलू विड़चि दैव भय करी चलू विड़चि अक्षय किरीटों को हास्त तो परगेद अक्षय किरीट मुखर के हाथ तो परगेद पगेदा परगेदा पिपक तहुमति कई ने परगेदा परगेदा पिपक तहुमती कई प्रभु ये सुनिया ज्ञल मारगमुके ने परगेद प्रभु ये सुनिया ज्ञल मारगमुके ने परगतेद परगेदा परगेदा पिपक तगना बहुमति कई ने परगेदा परगेद पिपक तहुमति कई आत्माभिषेक कलगी आत्म बार कई आत्माभिषेक कलगी आत्मल कई अतिशय किट अलयक परगेद अतिशय किट મુકોરકે અલયક પરગેતેદા પરગેતેદા पगेदा पिपक तहुमति कई ने परगेदा परगेदा पिपक तहुमति कई प्रभु सुनियाल मार्गम गुरी के ने पतेदा प्रभु आज्ञल मार्गम गुरी वे ने परगेदा परगेदा परगतेद पि त बहुमति कई ने परगेदा परगेद पिपक तगना बहुमति कई दैव भय करी चलू विड़ची दैव भय करी चलू विड़ची अक्षय किरीटे कोरके तो परगेद अक्षय किरीटे पास तो परू गते परुत పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై యేసువైపు చూస్తూ విశ్వాసము కాపాడుకొనుచు ఏసు వైపు చూస్తూ విశ్వాసము కాపాడుకొనుచు వాడబారని కిరీటముకే వాంచతో పరుగెత్తేదా వాడబారని కిరీటముకే వాంచతో పారుద परगतेद परगतेद पि तहुमती कई ने परगेदा परगेदा पिपक तहुमती कई प्रभु ये सुनियाल मार्गम गुरी वे ने परगेद प्रभु ये सुनियाज्ञल मार्गम गुरी वे ने परगत्तेद परगेदा परगेदा పిలుపుకు తగిన బహుమతి నేను పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతి పిలుపుకు తగిన బహుమతి కైలిగా ప్రైజ్లు ఆడువారి ప్రేమలు తల ప్రభువాన్ని శ్రీమాలను ధ్యానించునప్పుడు పగులు చున్నది హృదయం కలువారి ప్రేమను తలుంచునప్పుడు కలుగుచున్నది దూకం ప్రభువాన్ని శ్రీమాలను ధ్యానించునప్పుడు పగులుచున్నది గెట్సమని అనుతో కలో విలపించు చు ప్రదించు ధ్వని గెట్సీమని అనుతో కలో విలపించు చు ప్రదించు ధ్వని నలువైపులా వినబడుచున్నది పగులుచున్న విమరుదయములు పగులు చిన్నవి హృదయం కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దూకం ప్రభువాని సైమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం పిలువ పైన గోటినను అనేక నిందలు మోపినను శిలువా పనలుగా గోటినను అనేక నిందలు మోపినను ప్రేమతో వారిని మరణించుటకై ప్రార్థించిన ప్రియ సూరజం నీ ప్రేమ పొగడదను ప్రేమతో వారిని మరణించుటకై ప్రార్థించిన ప్రియ సూరాజ నీ ప్రేమ పొగడదను కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగూచున్నది దూకం ప్రభువాన్ని శ్రీమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం మమ్మును నీ మాచుటకై నీ జీవమును నీచితివే మమ్మును నీ మాచుటకై నీ జీవమును నీచితివేం నీల మటుకు తగించుకుని సమర్పించి మమ్మును నడిపించుము నీళ్ళ మటుకు తగ్గించుకుని సమర్పించి ది విని కడములలో మమ్మును నడిపించుము కల్వారి ప్రేమను తనుంచునప్పుడు కలుగుచున్నది దూకం ప్రభువాన్ని శ్రీమలను ధ్యానించున్నప్పుడు పగులు చున్నది అల్లడి అ ప్రైజ్ లో బ్రదర్ థ్యాంక్ యూ ప్రైజ్ లోడక్క శ్రావణ్ బ్రదర్ మీరు కూడా ఒక పాట పాడండి బ్రదర్ ప్రభు గోబు అధిక శక్తి సంపన్నుడు ప్రభు గోపా వాడును అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయని మితియులి వాడని జ్ఞానమునకు ఆయని ీ వాడని దేవునికీ స్తోత్ర గము చేయుటయే మంచిది మనమందరము స్నము చేయుటే మంచిది దేవుని స్తోత్రము గము మంచిది మన మందరముస్తుతి గంచేయుటే మంచిది ఎరుషలే ముట్టు చున్నవాడని ఎరుషలే హోవాయే కట్ చూని ఇజ్రాలను ఓ చేయుని ఇజ్రాయలి పోగూ యువాడని దేవునికి స్తోత్ర గనము చే మంచిది మన మందరముస్తుతి గానము చేయుటయే మంచిది దేవునికి స్తోత్ర గానము చేయుటయే మంచిది మన మందరముస్తుతి గానము చేయుటయే మంచిది గుండే ఛదరిన వారిణి బాగునీ గుండె చెదరిన వారిణి బాగుని వారి గాయములనియూ చున్న వాడని వారి గాయములనియు కటుచున్న వాడని దేవునికి స్తోత్ర గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది స్తుతి... గానము చేయుటయే మంచిది ఎరుషలేమయోను సిను నివుని రుషలేమయ హోను సీయోను దేవుని కీర్తించుము కొనియాడుము ఆనందించు వాడని దేవునికి స్తోత్ర గనము చేయుటే మంచిది మన మందరముస్తుతి గానము చేయుటయే మంచిది దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మన మందరముస్తుతి గానము చేయుటే మంచిది హలో థ్యాంక్ యూ దిలీపన్ పరిశుద్ధి మీరు కూడా ఒక పాట పాడండి మీ తర్వాత రూపాసన్న వాక్యం చెప్తారు సరే ప్రదర్ పాడుతున్నాను నిన్న నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో చెరగని నిరంతరం మారనే మారవు నా చెరగనివాడవు నీవే నీవే నమ్మదగిన దేవుడవు నీవు నా పక్షమయే నిలిచేన్నావే నమ్మదగిన దేవుడవు పక్షమై నిలిచే ఉన్నావు నిన్న నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో చెరగని వాడవు నిన్న నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో చెరగని వాడవు नी प्रत्यक्षतलो बयलु पाड़े शाश्वता कृपना कई ये सयानी प्रत्यक्षतलो बयलु पाड़े शाश्वता कृपना कई विड़द డు కృప విజయ పదమున నడిపించేనే కృప విడవదేనెప్పుడు కృప విజయ పాదమున నడిపించేనే కృప వి తరించనే నిను స్తుతించినప్పుడు నిన్నానేడు నిరంతరం మారనే మారవు నాజ్ఞాపక కాలలో చెరగనివాడవు నిన్నానేడు నిరంతరం మారనే మారవు నాజ్ఞాపక కాలలో చెరగనివాడవు ని కృపాతిశయము ఆదరించెనే శాశ్వత జీవము కై ఏని కృపాతిశయము ఆదరించే శాశ్వత జీవముకై మరువదేన నెల్లప్పుడూ కృప మాణిక్య మనులను మరిపించేనే కృప మరు అదే నెల్ల ప్పుడు కృప మాణిక్య మానులను మరిపించేనే కృప మై మరచి తినే నీ కృప తలంచినప్పుడు నిన్న నేడు నిరంతరం మారనే మారవు నాజ్ఞాపకాలలో చెరగని వాడవు నిన్న నేడు నిరంతరం మారనే మారవు నాజ్ఞాపకాలలో చెరగని వాడవు ఏసయ్యాని మహిమైశ్వర్యము చూపెనేని దీర్ఘ శాంతము నాపై మహిమైశ్వర్యము చూపేనేని దీర్ఘ శాంతము నాపై ఆదుకునే కృప శాంతి సమరము చేసేనే కృప ఆదుకునే నన్నెప్పుడూ కృప శాంతి సమరము చేసేనే కృప మహిమోన్నతము పొందితి ప్రశాంతతలోనే నిన్న నేడు నిరంతరం మారనే మారవు నాజ్ఞాపకాలలో చెరగనివాడవు నిన్న నేడు నిరంతరం మారనే మారవు నాజ్ఞాపకాలలో చెరగనివాడవు నీవే నీవే నమ్మదగిన దేవుడవు పక్షమై నిలిచే ఉన్నావు నీవే నీవే నమ్మదగిన దేవుడవు నీవు నా పక్షమై నిలిచే ఉన్నావు ఇన్నా నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో జరగని వాడవు ఇన్నా ముఖ్యంగా మనం ప్రార్థన చేసుకుందాం ఫస్ట్ పరశుదుడా ప్రేణమా తండ్రి నీ పాపని వందనాలు తండ్రి స్థుతులు స్తోత్రములు ప్రభు ఈ సమయం మాకు ఇచ్చినందుకు నీకు తండ్రి ప్రభా నా దేవా నా తండ్రి నేనేస్తే ప్రభావ పొద్దున్న నుంచి ఈ పొడవుడు కాపాడినా ప్రభు ఎస్య్యా నీకెంత వందనాలు కృతజ్ఞత సుతులు స్తోత్రం తండ్రి ప్రభా ఇంత మంచి అవకాశం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాల తండ్రి ప్రభా ఇక్కడైతే ధర్మ గురి ఉంటారో అక్కడ ఉంటానని వాగ్దానం చేసిన మా నా తండ్రి నీకు ఎంత వందనాలు స్తోత్రం తండ్రి మరి నేను వాక్యం చెప్పబోతున్నా నాతో మాట్లాడండి ప్రభువా ఎస్య్యా నీకు ఎంతో వందనాలు స్తోత్రం తండ్రి గొప్ప అవకాశం తండ్రి నాయనస ప్రభా మాకు తెలియపరిచిన విషయాలను ప్రతి ఒక్క విషయము నాయనేస ప్రభ నెరవేరిన తండ్రి నాయనసే ప్రభ ఎసయ్యా దినములు చాలా చెడ్డగా ఉన్నాయి తండ్రి ప్రభా మోసపు దినములు తండి నేనేస ప్రభు అటు నుంచి ఎలా బయటపడాలో మాకు నేర్పించినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా వాక్యం చెప్తుండగా ప్రభా అందరూ ఇంట్రెస్ట్ విని తండ్రి ప్రభా ఎసై నేర్చుకోమని మీకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా ఎస్ఐ మరి ఒక ప్రార్థన మీ చేపగిస్తూ ఏసు క్రీస్తు అడిగి పెడుకుంటున్నాం తండ్రి అమ్మెన్ ప్రభు పేరట అందరికీ శుభములు అందరికీ ప్రేజలాడ్ బ్రదర్ ఈరోజు వాక్యము నేను ఒక అంశం మీద చెప్పబోతున్నాను నేను డిస్రెస్పెక్ట్ డిసోబీడియంట్ డిసానర్ దేవుని పట్ల అవిదేవత చూపిస్తే ఏం జరుగుతుంది అనేసి వాక్యం మనం పంచుకోబోతున్నాము ఎందుకంటే గత మూడు సంవత్సరాలుగా మనము చాలా దిరుదినంలో ఉంటున్నాము తెగులు అనేసి ఏదేదో కొన్ని జరుగుతున్నది కాబట్టి దేవుని పట్ల డిసోబీడియన్స్ చూపిస్తే ఏం జరగబోతుందో అనేసి మనము తెలుసుకుందాం అయితే మొట్టమొదటిగా డిసోబీడియన్స్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఆది కాండము మూడో అధ్యయము ఆరో వచ్చనం నుంచి ఇప్పటి అది జరుగుతూనే ఉన్నది డిసోబీడియన్స్ దేవునికి విరోధంగా పనులు చేయడము ఆజ్ఞను అతి ఇవన్నీ జరుగుతున్నా జరుగుతూ వస్తున్నాయి అయితే దేవుడు ఎంతో ఓపికగా మనకు ఆయన కృపను దయచేసి ఇంకా నా బిడ్డ ఇంకా మారుతాడు నా దగ్గరికి వస్తాడు అనేసి ఎదురు చూస్తున్నాడు అవును దేవుడు అందరినీ ప్రేమించినాడు కానీ ఏర్పరచుకున్న కొందరే అది ఎవరిని ఏర్పరచుకున్నవారు అంటే దేవుడు విధిత చూపించిన వారి పట్ల దేవుడు ఏర్పరచుకుంటాడు ఎంతో మంది ఉన్నారు లోకంలో నోవ కాలంలో కూడా చాలా మంది ఉన్నారు కానీ అక్కడ వాక్యం చెల చెప్పబడుతుంది కొందరే కాపాడబడారు లిటిల్ నంబర్స్ చాలా లిటిల్ సింగిల్ డిజిట్ నంబర్ అవన్నీ మనము ఒక్కొక్కటిగా చూసుకుందాం అయితే రోమేలకు పత్రిక లెవెన్ 30 యోర్న తెలుచదవండి ప్లీజ్ రోమన్స్ 30 11 30 మీరు గత కాలమందు దేవునికి అవిధులై ఉండి ఇప్పుడు అవిదేతని బట్టి కరుణింపబడతిరి వారి అవిదేతని బట్టి కరుణింపబడతిరి చూడండి ఫర్ జస్ట్ as you once were disobedient to god but now have been shown mercy because of the disobedience చూసారా అయితే ఇంకా మనం డిసోబింటేడ్గా ఉన్నా కానీ దేవుని యొక్క కృప మన మన పట్ల ఉన్నది థ్యాంక్ యూ జీజస్ ఇంకా ఇంకా ఉన్నది కృప దేవుడు వెయిట్ చేస్తున్నాడు చూడండి ఎప్పుడో జరిగిన పాతని గ్ర పాతని కాలంలో బైబిల్ నోవ కాలంలో జరిగింది దేవుడు ఇంకా ఎదురు చూస్తున్నాడు మొదటి పేతురు మూడో అధ్యాయము ఇరవై వచనం మొదటి పేతురు మూడో అధ్యాయము ఇరవై వచనం దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టు చుండినప్పుడు పూర్వము నోహవు దినములో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిదేలిన వారి యొద్కు అనగా చెరలో ఉన్న ఆత్మల యుద్ధకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి మళ్ళొసారి చదవం బ్రదర్ ఇంపార్టెంట్ దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టు పూర్వము నోహవు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిదేలైన వారి యొద్కు అనగా చెరలో ఉన్న ఆత్మల యొక్కకు ఆయన రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి చూడండి అండర్లైన్ చేసుకుంటాం ఆ ఓడలో కొందరు ఎనిమిది మంది లిటిల్ నంబర్స్ సింగిల్ డిజిట్ ఎయిట్ ఈజ్ అ సింగిల్ డిజిట్ ఇప్పుడు మన తెలంగాణ పాపులేషన్ ఎంతో తెలుసా యాజ్ పర్ టూ థౌసండ్ వరకు మూడు కోట్ల త్రీ క్రోర్స్ ఎయిటీ లాక్స్ ల్యాక్స్ టెన్ నైన్ ఎయిటీ టూ అందులో ఇప్పుడు పరీక్షించుకుందాం ఎనిమిది అంటే ఎంత చూడండి లిటిల్ డాట్ చిన్న డాట్ అనమాట చూడండి ఆ రోజులలో చాలా మంది ఉండేవారు దేవునికి దేవుని కోసం తెలుసు మనందరికీ దేవుని కోసం తెలుసు కానీ దేవుడు భరించలేకపోతున్నాడు ఎందుకంటే పాపపు పాపం ఎక్కువైపోయింది అందరూ ఫ్రాడ్ ఫ్రాడ్ పన్ను చేయడానికి సిద్ధపడిపోయారు ఈవిల్ యాక్షన్స్ బై ద సొసైటీ సీక్రెట్ సొసైటీస్ వాళ్ళు తప్పు చెప్పడం వీళ్ళు తప్పు చెప్పడం గవర్నమెంట్ తప్పు వెల్త్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తప్పు వ్యాక్సిన్స్ తప్పు ఈవిల్ ఇంటెన్షన్స్ మీకు ఇంకో విషయం తెలుసా మనకు అన్న వ్యాక్సిన్ ఎట్లా తయారవుతారో చెప్పారు కానీ అప్పట్ ఆ కాలంలో వాళ్ళు తయారు చేసే వాళ్ళు ఏం చేశారంటే వ్యాక్సిన్స్ తయారు చేయడం మొట్టమొదట ఎవరు రాకపోతే వాళ్ళ కుటుంబం మీద వాళ్ళు ప్రయోగించుకునేవారు చిన్నప్పుడు వ్యాక్సిన్ ఒకటేసారి తీసుకున్నాడు ఎప్పుడన్నా వినరా స్మాల్ పాక్స్ కి చికెన్ పాక్స్ కి ప్లస్ మళ్ళీ ఇంకా పోలియోకి ఎన్ని ఎన్ని తీసుకుంటారు ఒకటేనా రెండా తీసుకున్నారు మూడా ఒకటే తీసుకున్నారు అప్పుడు వ్యాక్సిన్ ఒకటే ఇచ్చి పోలియోకి ఒకటే ఇచ్చిరు అప్పుడు స్మాల్ పాక్స్ ఒకటే చికెన్ పాక్స్ ఒకటే కానీ ఈ కాలంలో డబ్బుకి డబ్బుకి ప్రకృతి పడి వీళ్ళు వన్ డోస్ సెకండ్ డోస్ థర్డ్ డోస్ నాన్ టెస్టెడ్ సో కాల్ అన్ఎక్స్పెరిమెంటల్ వ్యాక్సిన్స్ దన్ బై ద ఈవిల్ ఇంటెన్షన్స్ నాన్ టెస్టెడ్ వ్యాక్సిన్స్ they are forcing the people to take vaccine because of safety measures they are getting into the trouble of life mana life ni trouble chestunnaru all even ante manaku idantha disobedience ippudu sare one anna cheppin manaku 1 rupee ammina indian population ento delsa 1.39 billion ante నూ వన్ థర్టీ నైన్ క్రోడ్స్ ఒక్క రూపాయి కమ్మిన వాడు వన్ థర్టీ నైన్ క్రోర్స్ సంపాదించుకోగలరు చూడండి అంటే ఇప్పుడు కొన్ని విషయాలు నీకు నాకు ఎందుకు తెలియపడుతున్నాయి మనకు ముందే టూ దానికి చాలా సంవత్సరాలకు ముందుకే మనం చూపించినాడు ఇవి వస్తాయి వస్తాయి మనం జాగ్రత్త పడి డిసెంబర్ ముందుగానే చెప్పింది అన్న వ్యాక్సిన్స్ వస్తాయి కరెక్ట్గా డిసెంబర్కి డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది వ్యాక్సిన్ అని చెప్పింది ఎస్ స్టార్ట్ అవుతుంది ఎందుకు ఆ వర్తమానం ఏ విధంగా తెలిసినది దేవుడిలో నువ్వు నేను ఉంటే ఆ వర్తమానం నీకు నాకు తెలియబ తెలియబడింది ఆ వర్తమానము దేవుడు అన్న ద్వారా తెలియబడినది అన్న మన ద్వారా తెలుసుకు అన్న ద్వారా మనం తెలుసుకున్నాం సో వెరీ లిటిల్ Very little, few people know about the vaccines and fraud. National Health Organization would have fraud. WHO would have fraud. They are lying. These are all secret societies. It's big, big societies. Chana Danamanthuvalu. Dabu Kosa Memaana Chesunit. Prajala Patlana. Avidyata, disobedience. They are taking. One company is not. Now, Chana Company will put vaccines there. Chana Company will put vaccines there. Even doctors knows that. But truth matter, you kicked off. And to say, you are the father of the mess. If you speak the truth, if you speak the truth, you are the father of the mess. They will be kicked off. And to say, you are the father of the mess. You are the disobedient. You are the disobedient. The God of the disciples is the same. You are the same. You are the same. Waiting. God kept waiting in days of NOVA. 1 Peter 3.20 Chärke 4.20 Chusing many days Chivering Chantrando Chhini Chanting 8 Novas 5.30 8 persons were brought safely through the water. Through already the water. 2.76 They were referring to NOVA and were referring to But they Hked program AIA Nej財 and విచ్చలివిడ తిరగడం కలిబిలిగి ఈ విల్ డేస్ ఆర్ వెరీ దిస్ డేస్ ఆర్ వెరీ నంబర్ లిటిల్ చాలా తక్కు కొన్ని రోజులు చాలా కొన్ని రోజులు అవి మనం చెప్పుకోలేం కా చెప్పుకోలేం కానీ చాలా దేవునికి అవితేయత చూపిస్తే ఏం జరుగుతుందో కూడా ఇంకొకటి వచనం చూసుకుందాం మనం లెవెల్టికల్స్ ట్వంటీ సిక్స్ ల్స్ ట్వంటీ సిక్స్ ఎయిటీన్ తెలుగులో తెలుగులో అధ్యయముండం లేవ్యకాండం లేవ్యకాండము ఇరవై ఇరవై ఆరో ఉద్యమము పద్దెనిమిది వచనం లేవ్యకాండము ఇరవై ఆరో ఉద్యము పద్దెనిమిది వచనం ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని విననీయడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మును దండించదను చూడండి ఇంపార్టెంట్ వర్డ్స్ ఇది ఇఫ్ యూ ఆల్సో ఆఫ్టర్ దీస్ థింగ్స్ యూ డు నాట్ ఒబే మీ దెన్ ఐ విల్ పనిష్ యూ సెవెన్ టైమ్స్ మోర్ ఆఫ్ యుర్ సీన్స్ చూడండి మనం తెచ్చుకున్న తప్పుల వల్లనే దేవుడు అందరినీ ప్రేమించరు కానీ కొందరే రక్షించి ఏర్పరచుకున్నవారు ఎందుకు కొందరే కనిపెట్టగలరు అంటే మీకు మత్త సువార్త ఏడవ వాద్యము పద్నాలుగ వచ్చినం మత్తై సువార్త ఏడవ వాద్యము పద్నాలుగ వచ్చనం జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి ఉన్నది దాన్ని కనుగొను కొందరే చూడండి కనుగొను కొందరే చాలా కొటిల్ వెరీ లిటిల్ తథ్య వాక్యము కనుగొన కొందరే ఇప్పుడు నువ్వు నేను ఆ ట్రాక్ లో ఉన్నాం అంటే ఆ మార్గంలో ఉన్నాం ఇప్పుడు నువ్వే చెప్పినా ఎస్ అది నెరవేరుతుంది నువ్వే చెప్పినా వింటారు ఒకప్పుడు ఒక వన్ ఇయర్ బ్యాక్ వ్యాక్సిన్ ఫెయిల్ అయింది అంటే ఎవరు నమ్మేవారు కాదు ఎవరు నువ్వు పిచ్చొని వారా వ్యాక్సిన్ ఫెయిల్ అయింది నువ్వు పిచ్చొని పిచ్చొనిలోకి కానీ దేవుడు బయలుపరుస్తుంది మనకు ఎస్ వ్యాక్సిన్ ఫెయిల్ అయింది ఒక వీడియో రిలీజ్ అయింది బిషప్ ఆఫ్ క్రైస్ట్ గుడ్ షెపర్డ్ చర్చ్ ఆస్ట్రేలియా నుంచి ఒక వీడియో రిలీజ్ అయింది ఆగస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ అతను ప్రకటించినారు పీపుల్ ఇన్నోసెంట్ బట్ ఈవిల్ సొసైటీస్ డ్రాగింగ్ ఫోర్సింగ్ దేమ్ పెద్ద సొసైటీస్ డబ్ల్యూహెచ్ఓ అంటే చాలా పెద్ద సొసైటీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చాలా పెద్ద అంటే చాలా పెద్ద సొసైటీ నేషనల్ హెల్త్ చాలా పెద్ద సొసైటీ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అతను చెప్తున్నాడు అన్టెస్టెడ్ వ్యాక్సిన్స్ అండ్ అన్టెస్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ వ్యాక్సిన్స్ డన్ బై ది ఈవిల్ ఇంటెన్షన్స్ దాని ఇంకా చాలా ఫ్రాడ్ ఉంది చాలా చాలా ఈవిల్ ఇంటెన్షన్స్ ఉన్నాయి కానీ ఎవరు బయటకు చెప్పట్లేరు నువ్వు ఏదైనా చెప్తే కిక్ ఇప్పుడు నువ్వు చెప్పు ఎస్ నేను చెప్పినా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఏమవుతుందో చెప్పిన మేము నేను వెళ్ళినప్పుడు మా ఆఫీస్ లో ప్రార్థన చేసుకున్నా వ్యాక్సిన్ కోసం ఫోర్స్ ఎవరు చేయొద్దు అనేసి ఈవెన్ అన్యులు మా ఆఫీస్ లో అన్యులే కానీ నేనే కానీ వ్యాక్సిన్ ఇంకా తీసుకోలేం మేము దే ఆర్ నాట్ ఫోర్సింగ్ ఎస్ వ్యాక్సిన్ కోసం వాళ్ళకి తెలుసు తీసుకున్న వాళ్ళే కొన్ని కొన్ని సాక్ష్యాలు మేము విన్నాం చేయి పనిసరిగా చేయట్లేదు ఎస్ వ్యాక్సిన్ తీసుకుంటే అప్పట్లో వ్యాక్సిన్ తీసుకున్నాం పోలియో పోలియో కోసం వ్యాక్సిన్ తీసుకున్నాం మళ్ళీ రావచ్చుగా పోలియో రాలేదు బికాజ్ ఇది టెస్ట్ చాలా మంది బైబుల్ నాలెడ్జ్ ప్రకారంగా అప్పట్లో సైంటిస్టులు వాళ్ళ సొంత కుటుంబాల మీద పరీక్షించ పరీక్షలు చేసుకునే వాళ్ళు ఎవరు రాకపోతే ఇప్పుడు నువ్వు నేను చదువుతున్న వాక్యము తెలుగులో అనుమతి విలియం కేరీ ప్రింటింగ్ ప్రెస్ ఖరాబ్ అయిపోయింది పిల్లోడికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అటువంటి సిచ్యువేషన్లో నవ్ విఆర్ నాట్ ఇన్ దట్ సిచ్యువేషన్ అంటే మనం అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు లేము మనకన్నీ తెలిసిపోయినాయి మనకన్నీ ఏది కరెక్టో ఏది అబద్ధమో మనకు తెలిసిపోయినాయి రీసెంట్గా నేను ఒక డైరెక్టర్ తోటి నేను ట్రావెలింగ్ చేసేటప్పుడు రెండు విషయాలు నాకు తెలియబడినాయి ఏంటంటే ఒక పాస్టర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అతనికి దేవుడు చెప్పిందంట మంచి కాస్ట్లీ కార్ కొనుక్కోమని లేకపోతే హర్లీ డేవిసన్ బైక్ కొనుక్కోమని చెప్పినట్ట దేవుడు టక్ అన్ వై కొనేసుకొని తెచ్చుకున్నట డబ్బులు ఎవరికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి నువ్వు నేను దశమభాగం ఇస్తే అతను ఇతరులకు పేదో హెల్ప్ చేయకుండా అతని దగ్గర ఐదు కార్లు ఒక బైక్ చాలా కాస్ట్లీ ఐదు కార్లు ఒక బైక్ చెప్తున్నాడు అతను ఏంటంటే అతని దగ్గర ఉన్న వాళ్ళు ఎట్లా అంటే వేరే వాళ్ళ ఇంటికి ఏ పాస్టర్ రావదు ప్రేర్ చేయడానికి రావద్దు వేరే వాళ్ళు అట్లా కొంతమందిని ఏర్పరచుకున్నాడు వాళ్ళంతా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాడు పాస్టర్ ఆ బ్రదర్ ఇంటికి వేరే వాళ్ళు మీరు వెళ్ళేది పోయి వాళ్ళు చేశారు ప్రేర్ ఎస్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్ వెరీ ట్రూ ఇంకో ఇంకొక పాస్టర్ ఫ్రమ్ బెంగళూరు రీసెంట్ గా జరిగింది ఇంటర్వ్యూ కోసం ఒక జాబ్ జాబ్ కోసము ఒక డైరెక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు నేను కూడా అతనితో పాటు ఇన్వాల్వ్ అయి ఉన్నా కాబట్టి నాకు ఈ విషయం తెలిసింది దట్ పాస్టర్ త్రీ మంత్స్ కోసము తన కూతురు మ్యారేజ్ కి యుఎస్ఏకి వెళ్ళిపోయినాడు వేరే పాస్టర్ని పెట్టినాడు అతను అసోసియేట్ పెట్టినాడు సో వాళ్ళు ఎంతగా వాళ్ళని వేధిస్తున్నారంటే అవే పనులు చేయాల మీరు మీరు వాగ్దానం చేశారు కానీ వాళ్ళు చేసేది ఏంది దేవుని పని వాళ్ళు చేయట్లే వీళ్ళ వల్ల వీళ్ళ వాళ్ళు వీళ్ళ అసోసియేట్ వల్ల చేపిస్తున్నారు but we are free from we are free from these things manaku atlante emlo chaana athanu vera valtho maatladthadu kuda brothers sister tho maatladthadu kuda meeru valtho maatladuthunnaru enduku maatladuthunnaru ani oka aasha chumbichi na taravatha mere associate ante mere ee church nadpinchadhu na abaddham dua abaddham cheppi aa pannalani chepichukutunnaru antadu one month back i heard this news chudandi ఎంతగా ఉన్నది ప్రపంచంలో అంటే చానగా చాలా ఫ్రాడ్ సిచ్యువేషన్స్ లో ఉన్నాం చాలా మోసపృతి సిచ్యువేషన్స్ లో ఉన్నాం నీకు ద్వారము తెరవబడింది ఆపర్చునిటీస్ దస్ గివెన్ మనకు ద ప్యారబుల్ ఆఫ్ ద టాలెంట్స్ స్టోరీ తెలుసు షార్ట్ గా చెప్తాను నేను ఆ టాలెంట్స్ లో ఆపర్చునిటీ ఎవరు ఉపయోగించుకున్నారో ఎవరు ఉపయోగించు మీకు తెలుసు ఫస్ట్ వాడు తలంతులు ఉపయోగించుకున్న వారికి అధికంగా ఇవ్వబడును ఎస్ నువ్వు టాలెంట్లు నీ యొక్క ఆపర్చునిటీ నీ ఈ కాలంలో ఉపయోగించుకుంటే దట్ విల్ బి రివార్డెడ్ టు యూ మోర్ నెక్స్ట్ ద ప్యారబుల్ ఆఫ్ ద సోవర్ అంటే విత్తనాలు విత్తువాడు వెళ్తుండగా కొన్ని నీళ్ల మీద పడాను రాతి మీద పడాను ముళ్ళకొంపలో పడాను మంచి నీళ్ల ఉండండి ఎస్ యు ఆర్ ఇన్ రైట్ పొజిషన్ విచ్ ఆర్ యు అంటే ఆ మంచి పొజిషన్ లో పడి అండ్రెడ్ నేను చెప్పట్లే ఇవన్నీ వాక్యం చెప్తుంది మంచి స్థాయిలో పడి ఫ్రూట్ఫుల్ గా ఉన్నావు అంటే ఇట్ షోస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అది చెప్తున్నది ఆ పక్షులు వచ్చి అవి అక్కడ పడిన తినిగిపోతున్నాంటే ఇట్ ఇండికేట్స్ దట్ ద ఈవిల్ థింగ్స్ అంటే సాతానుడు వచ్చి అవన్నీ ఎత్తుకపోతున్నాడు ఇక మళ్ళీ తిరిగి దాన్ని తిరిగి తీసుకురావాలంటే నీకు నాకు అప్ప చెప్పబడినడు ఎస్ నీకు నాకు వాళ్ళని తిరిగి వా నుంచి విడిపించనికే నీకు నాకు చెప్పబడినడు ఒకప్పుడు వ్యాక్సిన్ కోసం చెప్తే ఎవరు పట్టించుకునేవారు ఇవన్న డాక్టర్ పోర్స్ అంటే ఒక డాక్టర్ అంటే తను క్రిస్టియను ప్రతి వ్యాక్సిన్ పైన నీకు కాంపోజిషన్ ఫార్ములా ఉంటది ప్రతి టాబ్లెట్ పైన ఏ విధంగా తయారు చేయబడింది వ్యాక్సిన్ ట్యాబ్లెట్ ఏ విధంగా తయారు చేయబడింది అనేసి ఉంటుంది ఒక డాక్టర్ అయ్యుండి అది గమనించలేకపోయినాడు వ్యాక్సిన్ ఎంత ప్రమాదకరమో మన కన్ను ఒక ఫా ఒకటి చెప్పినాడు ఆ వ్యాక్సిన్ చాలా ప్రమాదకరము ఒక్కొక్కరు డబ్బుల కోసం ఏం చే డబ్బులకు అంటే కళ్ళు మూతలు పడిపోయినాయనమాట డబ్బుల డబ్బులే కనబడుతున్నాయి బట్ ఫస్ట్ సిచ్యువేషన్ ఫస్ట్ ఫేస్ లో చాలా మంది చనిపోయినారు డబ్బులు ఎక్కువ కొంతమంది ఆశలు అమ్ముకున్నాడు అయినా బ్రతకలేరు సెకండ్ సిచ్యువేషన్ ఘోరంగా ఇప్పుడు థర్డ్ సిచ్యువేషన్ కామన్ అయిపోయింది ఈవెన్ ఎవ్రీ ఫీవర్ గెట్ ఫీవర్ వచ్చిన ప్రతి ఒక్కరికి కరోనా పాజిటివ్ వస్తుంది అంటే నువ్వు నేను బాధపడడం అవసరం లేదు ఎందుకంటే శ్రమల నుండి మనము వెళ్ళాలి దాన్ని దాటుకొని వెళ్తున్నాం మనం ఇంకా చాలా ఉంది నువ్వు ఎదుర్కోబో ఎదురుబో అంటే ఎదుర్కొదిరించేది చాలా ఉంది ఇందులో విజయం పొంది నెక్స్ట్ ఇంకో విజయం పొందాలని నువ్వు రెడీగా ఉన్నావు సిద్ధంగా ఉన్నావు ఒక మంచి సాక్ష్యం అది ప్రతి ఒక్కరు ఇప్పుడు నువ్వు ట్రూత్ మాట్లాడు జస్ట్ నువ్వు ఇప్పుడు నువ్వు ట్రూత్ మాట్లాడు ఎస్ నిజంగా వెళ్తా అవును బ్రదర్ మీరు చెప్పినప్పుడు వీళ్ళే నేను వ్యాక్సిన్ తీసుకున్నా ఇప్పుడు నాకు చెయ్యి పనిచేయట్లే ఆ బ్రదర్ వీక్ గా ఉంటుంది బాడీ ఎంత చేసినా నాకు వీక్ గా ఉండిపోతుంది మీరు చెప్పినప్పుడు నేను వినలే వినలేదు ఈ వెన్ ఐఎమ్ ట్రావెలింగ్ ఇన్ అ బస్ అంటే నేను ప్రయాణం చేసినప్పుడు కూడా ఒక వ్యక్తి నాతో మాట్ మేమిద్దరం మాట్లాడుకున్నాం నన్ను అడిగింది నువ్వు వ్యాక్సిన్ తీసుకున్నాం బ్రదర్ అంటే నేను తీసుకోలేదు మరి నువ్వు తీసుకున్నావు అంట అనవసరంగా బ్రదర్ నేను చాలా తప్పు పని చేసిన ఒకప్పుడు నా బాడీ తను లేబర్ నా బాడీ ఎంతగా చురుగ్గా పనిచేసేదంటే అంత చురుగ్గా పనిచేసుకోండి ఇప్పుడు నేను అంత చురుగ్గా పనిచేయలేకపోతున్నా అంటే యాక్టివ్నెస్ హైపర్ యాక్టివ్నెస్ గా నేను పనిచేసేవాన్ని ఇప్పుడు నేను అంతగా పనిచేయలేకపోతున్నా బ్రదర్ కారణం ఫ్రాడ్ పీపుల్ ఈవిల్ సొసైటీస్ సీక్రెట్ సొసైటీస్ బిహాండ్ దిస్ ఈవిల్ యాక్షన్స్ బై ద గవర్నమెంట్ ఈవిల్ యాక్షన్స్ బై ద బిగ్ బిగ్ చాలా మంది బిగ్ బిగ్ బిలియనర్స్ కాబట్టి మనం ఇందులో నుంచి మనం మేం నేర్చుకుంటున్నాం డిసోబీడియన్స్ ఇంకా దేవుడు మన పట్ల మన పట్ల ఇంకా ఆసక్తితో కలుగు ఉన్నాడు కానీ దిస్ దిస్ డేస్ ఆర్ నంబర్డ్ అంటే చాలా తక్కువగా ఉన్నాయి నువ్వు నువ్వు ఏది చెయ్యి ఇప్పుడు ఫలించబోతావు ఎస్ ఎప్పుడైతే ప్యారబల్ ఆఫ్ ద సోవర్ అంటే మనం మనం పరీక్షించుకున్నట్టయితే రాతి నెలపైన వాళ్ళని రక్షించాలి ముళ్ళ కంపలమని వాళ్ళని బయటికి తీసుకురావాలి త్రోవ పక్కన వాళ్ళని బయటికి తీసుకురావాలి వీళ్ళ ముగ్గురిని తీసుకురావడానికి నిన్ను నన్ను దేవుడు ఎంచుకున్నాడు ఇప్పుడు నువ్వు వాళ్ళకి ఏదైనా చెప్పు దే ఆర్ బి ఫ్రూట్ఫుల్ ఎస్ నిజమే చెప్తుంది నిజమే వాళ్ళని బయటికి తీసుకురావచ్చు వీళ్ళు చెప్పి కాబట్టి దేని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే డిసోబీడియన్స్ చూపిస్తే మనకే ప్రాబ్లం నష్టము మనకే ఎన్ని లాస్ వచ్చినా ఎంత ఎన్ని లాస్ వచ్చినా ఏం వచ్చినా కానీ కానీ మనదే విజయం పై విజయం మనదే దేవుని పట్ల విజేత చూపించి నడిస్తే మనదే విజేత విజయం చాలా వాక్యాలు డిసోబీడియన్స్ గురించి చాలా రాసిన దేవుడు దేవుడు మనకు చాలా చూపించినాడు మత్తేసు సువార్త ఏడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం మత్తే సువార్త ఏడవ అధ్యయ ఏడవ అధ్యాయము మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీనుని పోలియుడును చూడండి ఫూలిష్ బిల్డర్ ఎ ఫూలిష్ మ్యాన్ అవివేకులు అని చెప్తుంది వాక్యం దేవుని యొక్క మాటలు వినలేకపోతే దేవుని యొక్క ఒక మెసెంజర్ విఆర్ ద మెసింజర్స్ దేవుని యొక్క వాక్యంను మనము తీసుకొని ఇతరులకు వెళ్తున్నాం నువ్వు నేను ఒక మెసెంజ్ మెసింజర్స్ దాన్ని ప్రకటించామని దేవుడు నీకు నాకు అప్పజెప్పినాడు వాడు వినకపోతే దేర్ ఇస్ అ ఫులిష్ వాడు అవివేకులు చివరికి అవివేకులు ఏడికిపోతారు తెలుసా దే విల్ బి డిస్ట్రాయిడ్ దేవుడు వాళ్ళని నాశనం చేస్తా అంటున్నాడు అయితే జోనా నిన్నె నువ్వే పట్టణంకి వెళ్ళామంటే తార్సి పట్టణంకి వెళ్ళినాడు ఎందుకంటే దేవునికి డిసోబీడియన్స్ చూపించినాడు దేవుని దేవుడు గుణపాఠం చెప్పడానికి అతన్ని సముద్ర పడేసి మూడు రోజులు త్రీ డేస్ అండ్ త్రీ డై త్రీ నైట్స్ త్రీ నైట్స్ ఆ చాప ఉన్నాడు అప్పుడు తప్పు తెలుసుకొని మళ్ళీ వెళ్ళి ప్రకటించిన విన్నరా లేదా ఎస్ విన్నర్ వాళ్ళు అతను చెప్తే విన్నరు ఇప్పుడు నువ్వు చెప్తే కూడా వింటరు ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు నడుస్తుంది నువ్వు చెప్తా కూడా వింటా నేను చెప్తా కూడా వింటరు కాబట్టి దేవుడు మనకు ఇట్లాంటి ముందే ముందే మనకు చూపించినాడు ఏం రాబోతుందో రాబోయే దినాల్లో ఏం జరగబోతుందో వ్యాక్సిన్స్ విషయంలో కానీ తెగుల విషయంలో కానీ ఈ తెగులు తెగులు ఉన్నాయి కదా ఈ అనారోగ్య రోగాలు అంటే కొత్త కొత్త రోగాలు వస్తాయి కదా అవి మెడికల్లో మెడిసిన్స్ తోటి తక్కువైపోతాయి వ్యాక్సిన్ తీసుకుంటేనే కాదు ఎందుకంటే దే ఆర్ అన్‌టెస్టెడ్ వాక్సిన్స్ ఎవరో డబ్బుల కోసం ఆశపడి చేసినవారు చాలా మంది డబ్బులకు ఆశపడి ఈ చిన్న చిన్న ప్రయత్నాలుగా పెద్ద ప్రయత్నాలు ఉన్నాయి దాని వెనుక చాలా సీక్రెట్ శక్తులు ఉంటాయి ఈవిల్ సొసైటీ అంటే సాతాను వాళ్ళు సాతాను అవన్నీ స్టార్ చేసినాడు అంటే అతనికి అనుకూలంగా మల్చుకున్నాడు యా వాళ్ళు బయట ఎంత చెప్పినా బయటికి రార బట్ వి వి హావ్ టు ట్రై వాళ్ళకి చెప్పే వాట్ అటువంటి వారికే మన సేవ విధానం తెలుసు క్రిస్టియన్స్ లో ఉన్నారు వాళ్ళు వాళ్ళు గొప్ప జనంలో ఉన్నారు అందరికీ తెలుసు వాక్యం ద్వారము అందరి అందరికీ తెలుసు ఆ ద్వారం ఎక్కడి నుంచి వెళ్ళాలి కానీ కొందరే ఆ ద్వారాన్ని గుర్తించగలుగుతారు కొందరే చాలా లిటిల్ ఆ సత్యవాక్యాన్ని గుర్తించగలుగుతారు వాళ్ళ ద్వారానే నీ ద్వారా నా ద్వారానే అనేకులు రక్షణలోకి తీసుకురావాలనే దేవుడు ఆశిస్తున్నాడు ద డోర్ ఆఫ్ ఆపర్చునిటీస్ గివెన్ టు యూ అండ్ మీ ద డోర్ ఆఫ్ హోప్ మొదటి కొరెంతులు పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనం మొదటి కొరెంతులు పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనం కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది మరియు ఎదిరించు వారు ఉన్నారు కనుక పెంతు వరకు ఎపెస్లో నిలిచి చూడండి మనం ఏం పని చేసినా దే విల్ బి అపోజిట్ పర్సన్స్ అంటే మనకు అడ్డు వస్తుంటారు కొంతమంది అవును నువ్వే పని చేయాలన్నా అడ్డు కొను అడ్డు అడ్డు వస్తుంటారు అనేసి ఒకేం సెలవిస్తుంది నువ్వే పని చేసినా వాళ్ళు వాళ్ళు రెడీగా మొదటి కొరంతులు పదహార వచ్చినాం తొమ్మిదో వచ్చినాం నేను కింగ్స్ జేమ్స్ వర్జన్ చోత For a great door and an effectual has opened unto me. And there are many advisories. Advisories are not going to be able to fight with us. Yes. We are not going to fight. But we are going to be able to fight against us. Hallelujah. That is going to be happened. We are going to be able to fight against us. We are going to be able to fight against us. Opponent also will be able to fight against us. ఇంకొక సింపుల్ ఇంగ్లీష్ లో మనం చూసుకోవాలంటే for a wide door of opportunities is given to you now you started ministry go and to tell and preach but many opposes me చూడండి మనం ప్రకటించే ద్వారము opportunity వచ్చినా మనం వెళ్తున్నాం కదా many దానికి oppose చేయనికి వీరుదులు చూస్తుంటారు And if you teach them also, కూడా నువ్వు సువార్త ప్రకటిస్తే వాళ్ళు కూడా మారిపోతారు అనేసి వాక్ మనం మనం తెలుసుకోబోతున్నాం ఎస్ డెఫినెట్లీ ఇల్ గోయింగ్ టు హ్యాప్ అండ్ చూడండి నిన్నవి పట్టినాము దేవుడు కాపాడినా లేదా ఒక్కరే ప్రకటించారు ఎంతమంది వెళ్ళారు ఒక్కరే వెళ్ళారు సింగిల్ పర్సన్ వెళ్ళినాడు దేవుడు తోడై ఉండను ఎస్ దేవుని యొక్క వర్తమానము నువ్వు భయపడకము నేను నీకు తోడై ఉన్నాను అన్నప్పుడు మనం ఇంకా నువ్వు భయపడాల్వసరం లేదు నువ్వు భయపడడానికి వీల్లేదు దేవుడు నీకు ఎప్పుడు తోడై ఉంటాడు ప్రతి విషయము నేను ఇది వాక్యం చెప్పే ముందు నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నా తెలుసా పావులు ఇతరులకు చెప్పాలంటే ఫస్ట్ ఎవరితో దేవుతో మాట్లాడేవాడు హీ సేస్ వి షుడ్ టాక్ టు గాడ్ బిఫోర్ వి షుడ్ టాక్ టు అదర్స్ shouldn't he he says we should talk to god before we should talk to others trying careful ground all instructions speech, he should up to speech chapter up to upon a summation up to pleasant again kindness they would put children in the graceful of which is way to chase not inka he's shown mercy because of this thinking of mercy to peace and ఆ డిసోబీడియం నుంచి నువ్వు బయట పడతవే మానసు మనకి ఇవన్నీ చెప్తున్నాడు చానల్ వెరీ లిటిల్ నెంబర్ వాజ్ సేవ్డ్ చానల్ లిటిల్ ఇప్పుడు నీకు నీకు నాకు దేవుని యొక్క వాక్యాలు ప్లస్ సమాచారము తెలియబడుతున్నాయి అంటే దేవుడు మనం ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం జాగ్రత్త ఉండాలి ఇంకొక చిన్న వాక్యం చెప్పి నేను క్లోజ్ చేస్తాను డిటు రోనమి వన్ ఫార్టీ ఫైవ్ విద్యోపదేశండం ఒకటో అధ్యాయము వచనం తరువాత మీరు తిరిగి వచ్చి యుహోవ సన్నిధిని ఏడవగా యహోవ మీ మొరను లక్ష్య మీ మాట వినలేదు చూడండి అన్నిళ్ళు అంటే దేవుని తెలు తెలివని బిడ్డ అన్నిళ్ళు ఉన్నారు క్రిస్టియన్స్ కూడా ఉన్నారు అందులో రెండు గుంపులు లోపటు ఉన్నవారు బయట ఉన్నవారు లోపటు ఉన్న వారు మొర పెట్టినా మనం ఒకప్పుడు చెప్పినాం వాళ్ళకి వినిపించుకోలేదు ఈ పరిస్థితే జరగబోతుంది వాళ్ళకు శ్రమల గుణంగా వాళ్ళు వెళ్తారు లాస్ట్కి తెలుసుకుంటారు అయ్యో నేను తప్పు పని చేసిన దేవునికి డిసొబీడియన్స్ చూపించిన నేను దేవుడు నన్ను మంచి సాయిల్లో ఎదగమని చెప్తే నేనేమో ముళ్ళ నేను అంచుపోయే పడినా లేకుంటే రాతి రాతి రాతి నీళ్ళ పడి నేను నలిగిపోయినా లేకుంటే నేను వేస్ట్ ఫుట్పాత్ పైన పడి నేను కాతాన్ని ఎత్తుక కా గద్దొచ్చి ఎత్తుకపోయింది ఆ కాకి ఎత్తుకపోయింది అని బాధపడుతుంటారు మరొకసారి చదవండి బ్రదర్ తరువాత మీరు తిరిగి వచ్చి ఎహోవా సన్నిధిని ఏడవగా ఎహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు మీ మాట వినలేదు అయితే చూడండి చెప్పినాక కూడా వాళ్ళు వినక విన వినిపించుకోలేదు కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు చూడు వాళ్ళకు ఇది ఎవరు ఎవరికి చెప్పబోతుంది ఇది దేవుని వాక్యం ప్రకటించి కూడా వాళ్ళు తెలుసుకొని కూడా అన్ని విషయాలు తెలుసు వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ రైట్ అనేసి వాళ్ళకి తెలుసు అలాంటి వారికి ఇది జరగబోతుంది కానీ మనకు దేవుడు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాడు మనం ముందుకు వెళ్ళాలి ప్రతిది సక్సెస్ఫుల్ అవుతుంది ఎందుకంటే దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడు భయపడకము అని వాక్యం ఎక్కడ వింటాం తెలుసా ఎప్పుడైతే గాబ్రేల్ దూత ధ్యాన్యులకు దర్శించి భయపడకము అని చెప్తుందో అదొకసారి మరి అమ్మకు కూడా భయపడకము నాకు వర్తమానం సందేశం తెచ్చినప్పుడు మొదటిగా ఇదే చెప్తుంది ఎస్ ఇప్పుడు నీకు నాకు కూడా మీరు భయపడకు మీరు వెళ్ళిపోని ధైర్యంగా దేవ్ సందేశము ఎప్పుడైతే మోసుకొచ్చిందో ఇవి మనకు తెలియపరిచిన ఒకరి ద్వారా మనకు తెలియబడ్డాయి అంటే ఆ పాస్టర్ కూడా ఆస్ట్రేలియన్ పాస్టర్ కూడా ఎట్లా తెలియబడింది అతను తెలుసుకున్నాడు వాట్ ఈజ్ యాపనింగ్ ఇన్ ద వరల్డ్ అంటే ఈ లోకంలో ఏం జరుగుతుందనేసి తను ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరిచినాడు ఒక మనకి ఇవన్నీ ముందే తెలుసు కానీ ఆయన బోల్డ్ గా స్పీచ్ ఇచ్చినాడు చెప్పినా వాళ్ళు తరిమి కొడతారు అనేసి స్పీచ్ చెప్పినాడు అతను ద ఫ్రాడ్ పీపుల్ ఈవిల్ ఇంటెన్షన్స్ ఇన్ ద సొసైటీ ద ఫోర్సింగ్ టు టేక్ ద వ్యాక్సిన్ బికాజ్ ఆఫ్ అన్సేఫ్టీ మెజర్స్ అన్టెస్టెడ్ అండ్ అన్ఎక్స్పెరిమెంట్ వ్యాక్సినేషన్ ఎందుకు ఇంతగా మనము దీనికోసం చెప్తున్నామంటే అంతా ఫ్రాడే స్టాటిస్టికల్ రికార్డ్ కూడా ఫ్రాడే ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు అది కూడా ఫ్రాడే ఈవిల్ యాక్షన్స్ ఈవిల్ యాక్షన్స్ అంటే దానికి వాళ్ళు చివరిగా వాళ్ళు ఏం ఆశిస్తారంటే డబ్బు ఈవిల్ యాక్షన్స్ ఆర్ మెంట్ బి డిస్ట్రాయిడ్ వాళ్ళ వాళ్ళు వాళ్ళే నాశనం చేసుకుంటారు దే ఆర్ సెల్ఫ్ చాలా సెల్ఫిష్ గా ఉన్నారు వాళ్ళంతా ఆ సెల్ఫిష్ స్థలమే వాళ్ళని కర అంటే వాళ్ళని డిస్ట్రాయ్ చేస్తున్నారు వాళ్ళు గ్రహించలేకపోతున్నారు బట్ వీఆర్ నాట్ సెల్ఫిష్ ఆర్ గోయింగ్ టు స్పీచ్ ఉపమాన్య ప్రసంగం చేయబోతున్నాము దేవుని వాక్యం ఇతరులకు ప్రకటించబోతున్నాం కాబట్టి భయపడముకు ధైర్యంగా ఉండు దేవుడు నీకు తోడై ఉన్నాడు దేవుడు ఒక చిన్న వాక్యాన్ని దీవించింది గా అమ్మేన్ ప్రాధన చేసుకుని పరిశుద్ధిగా ప్రేణమా తండ్రి నీ పాదను కొందనాలు తండ్రి స్థుతులు స్తోత్రం తండ్రి నాయన వేసే ప్రభా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడేది కానీ కొందన్నా అవును ప్రభా ఎనిమిది మందే కాపాడబడిన ప్రభా ఆ కాలంలో ఎంతో మంది ఉన్నారో మాకు తెలియదు కానీ ప్రభా చాలా మంది ఉండేవారు తండ్రి ప్రభా అందులో ఎనిమిది మంది ఒక కుటుంబం కాపాడబడింది తండ్రి నాయనసే ప్రభయ్యా మరి మేము ఘోరమైన సిచ్యువేషన్ లో ఉన్నాం తండ్రి ప్రభా ఈవిల్ డే సర్ నంబర్ అంటే చాలా దురదినంలో చాలా అంటే దురదినంలో వచ్చేసినాయి తండ్రి ప్రభా ఇంకా రోజులు మాకు కొన్నే ఉన్నాయి నీ ఒక సువార్తను ప్రకటించడానికి వెళ్తున్నాం ప్రభా మీరు భయపడకు అని మాకు చెప్తున్నావు తండ్రి అవును తండ్రి ప్రభా మేము భయపడకుండా ముందుకు వెళ్ళాలి వెళ్ళి నీ యొక్క వాక్యం ప్రకటించాలి చూస్తున్నారు తండ్రి ప్రభా చూస్తున్నారు తండ్రి నేను ప్రభా ప్రతి ఒక్కరికి నీ సువార్త ప్రకటించి వాళ్ళని సత్యంలోకి రావాలి తను మంచి నేలలో వాళ్ళని ఫలించటకు ఎస్ అయ్యా మంచి ఫ్రూట్ఫుల్ వాళ్ళని తీర్చిదిద్దటకు మాకు మార్గాన్ని చూపించమని కోరుతున్నాం తండ్రి అవును తండ్రి ప్రభా యొక్క వాక్యం ఎవరు భూమిలో మేము దున్నాలే ఎస్ అవును తండ్రి ప్రభా రాతి రాతి ప్రతి ఒక్కటి సాధ్యమే తండ్రి ప్రభా రాతి నీళ్ళలో కూడా మేము తున్నాలే తండ్రి ప్రభా ముళ్ళ పొదనలో కూడా మేము తిన్నాలే ప్రభా ఆ ముళ్ళు మేము కుచ్చుకున్నాం మాకేం పర్వాలేదు తండ్రి ప్రభా నీ కొరకు సేవ చేయటకు మేము సిద్ధంగా ఉన్నాం తండ్రి మేము రెడీగా ఉన్నాం తండ్రి ఎసయ్యా మాకు సాయం దయచేయండి నా తండ్రి నా దేవ మమ్మల్ని వాడుకోమని కోరుకుంటున్నాం తండ్రి ఎందుకంటే రాతి నీళ్ళలో పడిన వారిని కూడా మేము ఫలించటకు చేయబోతున్నాం మాకు శక్తిని మాకు నీకు వందన్నర కృతజ్ఞతలు వాళ్ళు అంచిపోయబడదు సాధన ద్వారా వాళ్ళు ఎత్తుకపోబడదు అని ఎస్ఏ ప్రభా అలాంటి వారిని కాపడమని ఒక వాక్యం సెలవేస్తుంది ప్రభా డిసబీడియన్స్ వల్ల ఎన్నో అనార్థాలు ఉన్నాయి తండ్రి ప్రభా ఎస్ ప్రతి ఒక శ్రమను మేము అనుభవించి దాన్ని ముందుకి వెళ్ళాలే తండ్రి ప్రభా ఎస్ మేము గ్రహించుకొని ముందు చూపుతో మేము వెళ్ళాలే తండ్రి మరి వాక్యం ద్వారాతో మాట మాట్లాడిన ముందుకు నీకెంత కృతజ్ఞతలు స్థితి సోతను ప్రభా ప్రతి ఒక్క బ్రదర్ ని దీవించి ఆస్వాదించండి కేబీపీలో ఉన్న ప్రతి ఒక్క బ్రదర్ ని దీవించి ఆస్వాదించండి ప్రభా అట్లాగే మా బ్రదర్స్ నయనేసే ప్రభా రిమోట్ విలేజెస్ అడవి ప్రాంతంలోకి వెళ్ళినారు తండ్రి ప్రభా వాళ్ళు అక్కడ ప్రకటిస్తున్నారు తండ్రి ప్రభా వాళ్ళని దీవించి ఆస్వాదించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా వాళ్ళు తిరిగి క్షేమంగా రావాలి తండ్రి ఇంటికి నయనం ప్రతి ఒక్కరు ఎస్ ప్రభా మేము చెప్తే వింటారు అనేసి మాకు ధైర్యం తండ్రి ప్రావుని తండ్రి ప్రభా ఒకప్పుడు చెప్పినాం పిచ్చోడా అని తిట్టేవారు తండ్రి ప్రభా కానీ ఇప్పుడు కాదు తండ్రి వాళ్ళు నమ్ముతున్నారు నువ్వు చెప్పింది కరెక్టే అలాంటి దినంలో దుర్దిన ఉన్నాం కాబట్టి ప్రభా ఆ ఉప మంచి మాకు వచ్చిన డోర్ ఆపర్చునిటీ మేము యూజ్ చేసుకుని ప్రభా ముందుకు వెళ్ళాలి తండ్రి ప్రభా మేము ఐదు తలెం తెలుసు ఇంకా పెంచుకోవాలి తండ్రి ప్రభా రెండు తలం తెలుసు పెంచుకోవాలి తండ్రి ప్రభా ఆపర్చునిటీ మిస్ చేసుకోతండి ప్రభా ఇదొక మంచి ఆపర్చునిటీ తండ్రి ప్రభా థ్యాంక్ యూ లాడ్ సో మచ్ గాడ్ ఫర్ గివింగ్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఎస్ఐ్యా ప్రతి ఒక్క బ్రదర్ని దీవించి ఆస్వాదించండి ఎవరికైతే తెగులు వచ్చిందో వాళ్ళ కుటుంబాన్ని కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా వాళ్ళని యొక్క సాక్షులుగా ఉండేట సాయంత ఇచ్చేయండి ప్రభా ఎస్ అయ్యా అదేవిధంగా ప్రభా ఇంకెంతో మంది బాధపడుతున్న వాళ్ళ కుటుంబాల కోసం కూడా ప్రాధాన్యం చేస్తున్నాం తండ్రి ప్రభా వాళ్ళకు కూడా సాయంత ఇచ్చేయండి ఎస్ఐ మరి యొక్క వాక్యం విన్న ఆన్లైన్ లో పార్టిసిపేషన్ ప్రతి ఒక్క కోసం ప్రార్థన చేస్తున్నాం వాళ్ళని దీవించి ఆస్వాదించండి ఒక ప్రాధాన్యమి చే అప్పగిస్తూ ఏసు క్రీస్తున్నా మమ్మల్ని అడిగి తండ్రి ఒక్కొక్కరిగా ప్రార్థించండి బ్రదర్ మిగతా వాళ్ళు కూడా నేను చేస్తున్నాను పరిశుద్ధుడా పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన తండ్రి జీవం కలిగిన తండ్రి సర్వోన్నతుడ మహోన్నతుడ కృపామయుడ ధవలవర్ణుడ అతి కాంక్షనీయుడ నా తండ్రి నా ప్రాణప్రియుడ నా ఎస్ఐ నీకు వేలాది వందనాలు నా తండ్రి నీకు స్తుతులు నాయనా స్తోత్రములు తండ్రి ప్రాభ అవును ప్రభా తండ్రి మేము ఉంటున్నది దుర్దినములే ప్రభా కాబట్టే దినములు చెడ్డవి గనుక అజ్ఞానంతో గాక జ్ఞానంతో నడుచుకోమన్నావు ప్రాభ మేము అజ్ఞానంతో నడుచుకుంటే అది అవిధేయత కిందనే వస్తుంది ప్రాభ కాబట్టి నీ వాక్యమే మాకు జ్ఞానాన్ని ఇస్తుంది నీ వాక్యమే మాకు తెలివినిస్తుంది నీ వాక్యమే మాకు బుద్ధినిస్తుంది నీ వాక్యమే మాకు విశ్వాసాన్ని ఇస్తుంది నీ వాక్యమే మమ్మల్ని ధైర్యపరుస్తుంది నీ వాక్యమే ప్రభా మమ్మల్ని ఆదరిస్తుంది నేను నీ వాక్యమే ప్రభా మేము ఎక్కడికి వెళ్ళాలో మేము ఏదో మా గమ్యం ఏందో చేరుస్తుంది ప్రభ మా గురి ఏందో ఆ గురిని మేము నాయన చేరుకునేలాగా నీ వాక్యమే నడిపిస్తుంది ఈ వాక్య ఈ సువార్తలోనే శక్తి ఉంది కాబట్టి ఆది ఎందు వాక్యము దేవుని యొద్ద ఉండేను దేవుడే వాక్యమై ఉండేనన్నావు ప్రభ కాబట్టి వాక్యమే మీరు ప్రభ కాబట్టే ప్రభా నాయన నీ వాక్యంలోనే మేము జీవించాలా ప్రభ నీలో జీవించాలా ప్రభ మీరు మాలో జీవించాలా ప్రభ ప్రతి విషయం నందు ప్రాభ నాయన నీ వాక్యమే రెండంచుల వాడిగల కడ్గము ప్రాభ ఈ వాక్యమే ప్రతి ఒక్కరి హృదయాలను శోధిస్తుంది ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న దుర్మార్గతను ప్రభా వాళ్ళ హృదయంలో ఉన్న ప్రతి ఒక్క కల్మశాన్ని ఈ వాక్యమే తొలగిస్తుంది ప్రభ కాబట్టే ఎవరు దున్నని మేము బీడు భూములు మేము దున్నాలా ప్రావా కాబట్టే ప్రభా మీరు వాక్యం చూపించినారు ప్రభా ఈ వ్యాక్సిన్స్ ప్రభ నాయన మేము ఉంటున్నది కూడా శ్రమ దినమే ప్రాభ కానీ ఆ రోజు నాయనా తండ్రి షద్రకు మెసకు వాళ్ళు కూడా శ్రమదినమే కానీ అగ్నిలో పడపోయినా అది రాజాగ్న అక్కడ ప్రభా అందరూ వాళ్ళకు వచ్చి మొక్కినారు ప్రభ కానీ నీ బిడ్డలు మొక్కలేదు ప్రభ వాళ్ళు ఎంతగా నీ విశ్వాసంలో జీవించినా అగ్నిగుండంలో పడబోయబడినా కానీ వాళ్ళతో మీరుండి నడిచినారు ప్రభా ఈరోజు మాకు మీరు చెప్తున్నారు ప్రభా భయపడకు నేను నీకు తోడుంటానన్నావు ప్రభా థ్యాంక్ యూ లా థ్యాంక్ యూ ప్రభా నీకెంతో వందనాలు ప్రభావ ఎంత ప్రేమ దేవుణ్ణి తండ్రిని మేము కలిగి ఉన్నాం ప్రభా మేము నిజంగా ప్రభ మేము ఐశ్వర్యవంతులం ప్రభా క్రీస్తులో జీవిస్తున్నాం మేము ఐశ్వర్యవంతులం ప్రభా క్రీస్తు కృప మాకు నిన్న నేడు నాయన శాశ్వతంగా ఉంది ప్రభ అలాంటి తండ్రిని నాయన మేము కలిగి ఉన్నాం మేము ధన్యులం భాగ్యులము ప్రభ కాబట్టి మీరు ఇచ్చిన తలాంతో ప్రభా అది ఏదైనా కానీ మీరు నాయన దాన్ని ఫలింపు చేయడానికి దాన్ని విస్తరించడానికి దానిని అభివృద్ధి పరచడానికే మీరు మాకు ఇచ్చినారు ప్రభ కాబట్టి ఫలించి అభివృద్ధి పరిచి ఈ లోకంలో విస్తరించేలాగా నీ శక్తి ప్రతి ఒక్కరు పొందుకునేలాగా కాబట్టి మేము ప్రయాసంతో వెళ్తాం ప్రాభ ప్రతి విషయంలో నిన్ను ఆధారం చేసుకొని నిన్ను ఆశ్రయించి ప్రభా నీ సహాయం పొందుకొని నీ శక్తి పొందుకొని నీ పిలుపును నాయన మేము మాకు ఇచ్చిన పిలుపుని మేము కాపాడుకుంటాం ప్రభా దేని విషయంలో మేము దిగులు భయపడము ఎందుకంటే యహోస్వాత కూడా అదే వాగ్దానం చేసినావు ప్రాభ అది శరీరక సంబంధమైన యుద్ధ వాతావరణము ఇది ఆత్మీయ సంబంధమైన యుద్ధ వాతావరణం ప్రాభ కాబట్టి మా శత్రువు నాయన తండ్రి అప్పుడు నాయనా మనుషుల రూపకంగా వచ్చేవాడు వాడు ఇప్పుడు ఆలోచనల రూపకంగా హృదయంలో శోధిస్తున్నాడు ప్రాభ కాబట్టి వాడు మా మనుషులు చెరపాలని కుయిత్తుతో వస్తుడు ప్రభా కానీ ఆ కలవరిశిలలో తండ్రి వాడి తలను మీరు చితక తొక్కినారు ప్రాభ ఇప్పుడు మేము చితక తొక్కాలా వాడి సామ్రాజ్యాన్ని చితక తొక్కాలా ప్రాభ ఈ అబద్ధ బోధను చితక తొక్కాలా ఈ అన్యాయంగా నడిచే దుర్మార్గులను చితక తొక్కాలా ప్రాభ నాయనా తండ్రి మనుషులని ఎంతగానో భ్రమపరుస్తూ మోసపరుస్తూ నాయన స్వార్థంతో ధనాపేక్షతో దురాశతో సేవ చేసే వాళ్ళను తొక్కాల ప్రాభ వీళ్ళంతా సర్ప సంతానమే ప్రభ వాళ్ళ చరల్ నుంచి మేము విడిపించాలా ప్రాభ వాళ్ళ బంధకాలలో ఉన్న నీ యొక్క గొర్రెలను ప్రాభ మేము ఏపాల కాయాలా ప్రాభ ఆ సియోను పర్వతం మీదకి వాటిని మేము నడిపించాలా ప్రాభ కాబట్టి నా ప్రభాయన ప్రతి విషయంలో మీరు మాకు తోడున్నారు ప్రభ చెప్పినారు ప్రభ వ్యాక్సిన్ ఎలా ఉండబోతుంది నేను ఏ రీతిగా చెప్పాలో ప్రభా ప్రతిదీ మీరు మాకు నాయన తండ్రి మీరు బయలుపరిచినారు ప్రభ కాబట్టి నీ యొక్క వాక్యమే మాకు ఆధారం ప్రభ ఇంకా వేరే శక్తి మాకు లేనే లేదు ప్రభ కాబట్టి మీ వాక్యంలో జీవించాలా ప్రభ తండ్రి ఏదైనా అవిధేయత కనపరిచినాయనా తండ్రి శ్రమలు పొందితే అది తప్పిదము వల్ల శ్రమ పొందితే మీకు మహిమ రాదు ఘనత రాదు మీకు మెప్పు రాదు ప్రభ కానీ విధేయత చూపించి మేము శ్రమలు పొందాలా ప్రాభ నాయనా తండ్రి మేము శ్రమ పడితే అనేకులు రక్షణ పొందితే అలాంటి శ్రమంలో మేము పోవాలా ప్రాభ అలాంటి శ్రమలు మాకు అనుగ్రహించినా మాకు భాగ్యమే ప్రాభ ఎందుకంటే నీ కొరకు నిలబడాలా ప్రాభ నాయన నీ పరిచర్యను తుదముట్టించాలా ప్రాభ మా తుది శ్వాస విడిచే వరకు ప్రభ ఎన్ని ఆటంకాలు వచ్చినా నాయన ఆ మీకు ఎదురొచ్చినారు ప్రభా ఎంతో మంది పరిచయలు శాస్త్రులు అడుగడుగునా మీకు ఆటంకంగా ఉన్నారు ప్రభా మిమ్మల్ని ఎదురిస్తూ ఉన్నారు కానీ వాళ్ళని మీరు సాత్వికముతోనే ప్రభా నాయన తండ్రి మీరు సువార్త ప్రకటించి నాయన ఈ లోకంలో దుష్టుని జయించినారు ప్రభా ఈరోజు మా సేవా పరిచర్లో కూడా మమ్మల్ని కూడా విమర్శించే వాళ్ళు నాయన కోకొల్లలుగా వస్తుంటారు ప్రభా కానీ వాళ్ళెవరిని మేము చూడం ప్రాభ వాళ్ళను చూస్తే శరీర సంబంధిలాగా మారిపోతాం ప్రాభ మాలో అవిధేయత అవిశ్వాసం వస్తుంది కానీ మాలో నీ విశ్వాసంలో జీవిస్తే నిన్ను చూస్తే మేము అన్ని జయించగలం ప్రభావ నీలోనే మేము జీవించాలా ప్రాభ నువ్వు మాలో జీవించు ప్రభా తండ్రి నైనా నీ వాక్యమే మాకు సర్వము నాయన శక్తి కలిగింది కాబట్టే ప్రభా కాబట్టే మా తండ్రి మీరే మాకు తోడుండండి మాకు నా తండ్రి ఈ పరిచర్యను ప్రభా మీరే ముందుకు నడిపించండి నాయన కొందరే ఆ ఇరుకు మార్గాన ఆ ద్వారంలో పోగలరన్నావు ప్రభా ఆ కొందరిలో ప్రభ నేను ఉన్నందుకు నైనా నన్ను ఉంచినందుకు మీకు వందనాలు ప్రభ నాయన తండ్రి కాబట్టే ప్రభ వినుకున్న వాటిని అన్ని మరిచి ప్రభ ముందుకు పోయి సాగలా ఎనకంతా చూస్తే నిర్లక్ష్యం కనిపిస్తుంది వెనకన్న జీవితం చూస్తే నాయన అది మంచి జీవితం కాదు ప్రభ కానీ ఆ జీవితాన్నే దుష్టుడు ప్రతి విషయంలో చూపిస్తుంటాడు ప్రభా మనుషుల ద్వారా ఎవరి ద్వారా గాని వాడు అదే జ్ఞాపకం చేస్తాడు ఎందుకంటే ఒకప్పుడు బలహీనమైన జీవితాన్ని చూపించి మళ్ళీ బలపరచాలు వాడు బలహీనం చేయాలని చూస్తాడు కానీ మేము ఇది మొదలుకొని మీరిచ్చిన నూతనమైన జీవితం ప్రభ మీరిచ్చినది కాబట్టే ప్రభ నిన్ను చూస్తూ పోతేనే మేము ముందుకు పోగలం ప్రభా కాబట్టే ప్రభ నాయన తండ్రి మీరు వాక్యం ఈ దినం మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు ఏ రీతిగా ప్రభా ఆయన నువ్వు ఒకటే వాగ్దానం ఇచ్చినావు తండ్రి భయపడకము అన్నావు ప్రభ నీ సన్నిధి మాకు తోడుగా ఉంటదన్నావు ప్రాభ కాబట్టి నాయన మాకు మీరు తోడుగా ఉన్నందుకు ప్రతి విషయంలో మాతో మీరు కూడా ఒక అడుగు వేసి నడుస్తున్నందుకు నాయన అది ఎవరికి కనబడదు కానీ నీలో ఉంటే మాతో మీరు ఉన్నారని మాకు కనబడుతుంది ప్రాభ నీలో లేని వాళ్ళకి నాయన నువ్వు మాలో ఉన్నవని కనపడదు కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కరిని ప్రాభ మేము ఆత్మలో ఎరిగే నాయన అలాంటి నేత్రాలు మాకు అనుగ్రహించండి వివేచన అనుగ్రహించండి ప్రతి ఒక్కరిని మేము ఆత్మలోనే చూడాలా ఆత్మలోనే వివేచించాలా ఆత్మలోనే పరీక్షించాలా శరీర సంబంధిగా మేము ఎవరిని చూడకుండా నేను నిన్ను మేము ఆ రీతిగా నీ ఆత్మలో మేము పరవశైపో నీ ఆత్మలో జీవించే జీవితం అనుగ్రహించి నైనా నీ కొరకు ప్రవ నాయన మేము ఈ లోకంలో సాక్షిగా నీ నీతిని రాజ్యాన్ని ధైర్యంగా ప్రకటించి నాయన దుష్టుడి సామ్రాజ్యాన్ని కూల్చి నాయన నాయన నీ యొక్క రాజ్యాన్ని మేము స్థాపించి ప్రవ అనేకులని ఆ పరలోక రాజ్యంలోకి నడిపించేలాగా రక్షణలోకి నడిపించేలాగా ఈ మతపరమైన జీవితం నుంచి అందరికీ విముక్తి కల్పించి నిజమైన సర్వసత్యంలోకి మీలోకి నడిపించేలాగా ఈ రోజు వేరొక ఏసుని వేరొక సువార్తని వేరొక ఆత్మను పరి వెంబడిస్తున్న జనులని నీ బిడ్డలను నీ తట్టు తిప్పేలాగా సంపూర్ణంగా నీ వైపు మళ్లించేలాగా ప్రభావ మీరే మీ యొక్క శక్తి మాకు అనుగ్రహించి ఆయన మీరే మమ్మల్ని మా గురి వద్దకి నడిపించమని ప్రార్థిస్తూ నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటే తండ్రి ఆ మేన్ బేదర్ ప్రార్థించండి గొప్ప దేవ జీవంగ దేవ మీకే లెక్కల వందనాలు ప్రభా ఇసరాజా వాక్యం చేత మీరు మాతో మాట్లాడిన ప్రభావ వ్యాక్సిన్స్ అన్ని కూడా ప్రభా దేవా నిష్ఫలమైనవి ప్రభావం మీరు మాతో మాట్లాడి దేవా మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి మీకే వందనాలు ప్రభా ఎన్ని వ్యాక్సిన్లు వచ్చినా కానీ బూస్టర్స్ వచ్చినా కానీ ప్రభావ మేము మటుకు కృప చొప్పులనే కాపాడబడుతున్నాం దేవా వాటి నుంచి మమ్మల్ని తప్పిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభా మీరు మాట్లాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభా నిర్లక్ష్యం చేయకుండా ప్రభావ వాటిని దేవ మేము గై కొనాల ప్రభావం మీరు చెప్పిన ప్రతి ఒక్క మాటని ప్రభావం దేవ మేము గైకోని ప్రభ నడవాలా ప్రభావ మీరే ఆత్మకార్యం జరిగించండి మీ పశుదాత్మ శక్తి చేత ప్రభావము నడిపించండి ప్రభావ మీ కొరకై తీర్మానం తీసుకుని జీవితం వెనుక అడుగు వేయకుండా ప్రభావ పశుదాత్మశక్తి బలం చేత ముందుకు నడిపించండి ప్రభా అనేకులను వెలుగులోకి నడిపించాలా దేవా మీరే ప్రభావ మహిం పొందాలా ప్రభా సహాయపడండి ప్రభా నిర్లక్ష్యమైన జీవితం ఉండడానికి వీలది ప్రభా మీ కొరకే చురుగ్గా మెలకు ప్రార్థన చేస్తూ దేవా ముందుకు నడిపింప బడల రాజా మీరు ఆకడ అనంతరం వరకు ఈ యొక్క తీర్మానంలో ప్రభావ మీ నామం మీ మహిమపరచాల ఘనపరచాలా స్మరించాలా ప్రభావ పూర్ణాత్మతో పూర్ణ వివేకముతో ప్రభావం పూర్ణ శక్తితో దేవ పూర్ణ బలముతో నని ఆరాధించి దేవ మీ నామంని మహిమపరిచే శక్తిని బలాన్ని దయచేయండి ప్రభావ శరం కృషించిపోకుండా కులంగిపోకుండా ఒక దేవ మీ యొక్క పనులు ఒక జ్ఞానం చేత కాపాడుకుంటూ మీ నామం ని మహిమ పరిస్తుంది అనేక ప్రాంతాలకు ప్రభా మేము వెళ్ళి తక్షణ మార్గంలోకి నడిపించే భాగ్యాన్ని మాకు దయచేసి తోడుగా నీడగా ఉండే మా కొండా కోటగా మీరుండే ప్రభా పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ప్రభు మీరు మమ్మల్ని కాచి కాపాడండి ప్రభు మీకేలకు మహిమ కలుగులాక యేసు ప్రశస్త నామం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ సిస్టర్ ప్రార్థించండి అక్క పరిషధుల ప్రేమల దేవా కృపణ తండ్రి దేవా ఈసయానికి లెక్కలేని బంధనాలు కృతజ్ఞత స్తోత్ర స్తోత హళవీ రాజ పరిషత్ల వర్వశక్తి సర్వాధికారి నీకే బంధనాలు ప్రభా వీరాధి దూతలతో కూడిన మాహోన్నతమైన గొప్ప దేవ నీకే స్తోతం నీకే బంధనాలు ప్రభా దేవా ప్రభా మళ్ళీ ఈ రోజు ప్రభా మరియు వాక్యం చేత మాట్లాడిన గొప్ప దేవ నీకే స్తోతం నా తండ్రి దేవాయిస్త అదేవిధంగా ప్రభా మేము మంచి విత్తనాలుగా ఉండాలా ప్రభ నూరంతరగా మేము ఫలించే వారిలాగా ఉండాలా ప్రభువా దేవ చూపించిన ప్రతి వాక్యాల ప్రభ మా రుద్రంలో భద్రపరచుకోలేదండి దేవాయచ ప్రభా మేము భద్రపరుచుకున్న వాక్యను ప్రభా ఏ దృష్టిలో చేతు ఎత్తుకోపోకుండా ప్రభావ ప్రతి ఒక్క దూరాత్మలాన్ని ప్రభా ఈ శుకృష్ణ నామంలో గద్ది కొట్టివేసే ప్రభా దేవాయచ ప్రభ మరి ఆత్మ చేత నడిపింపు దాయిచ్చింది తండ్రి నీకే స్థూతం నీకే వనాలి దేవా ప్రతి దశలో కూడా ప్రభా మీరు మమ్మల్ని కాపాడుతూనే వస్తున్నారు ప్రభా నీకు ఇబ్బందుల ప్రభా దేవా మాకు శ్రమలో వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఏది వచ్చినా ప్రభా నీ నామందు ప్రభా మేము సంతోషించి ఆనందించే వరలాగానే ఉండాలా ప్రభ దేవా నీ రుదని మేము ఎప్పుడు సంతోషపెట్టే వరలాగానే ఉండాలా ప్రభా దేవాయజు ప్రభా మేము ప్రతి ఒక్కరు ప్రభా నీకు లోబడి మేము జీవించే బిడ్డలుగా తయారు చేయాలి ప్రభా దేవాయజు ప్రభా మేం చేసే ప్రతి పనులలో కూడా ప్రభా మీ యొక్క అస్తమ్మకు తోడించండి ప్రభా మా ప్రతి ప్రవక్తను అంతటే మీకే అప చెప్పాం ప్రభా దేవ మీరే మమ్మల్ని గైడ్ చేస్తున్నారని మేము విశ్వసిస్తూ నమ్ముతున్నాం ప్రభా దేవాచు ప్రభా మీ యొక్క లక్ష వేల మందిలో ప్రభా మమ్మల్ని ముద్రించండి ప్రభా దేవాచు ప్రభా నువ్వు అన్నవు నమ్మటం నీ వలనైతే ప్రభా సమస్తం సాధ్యమే అని దేవా మేము విశ్వసిస్తున్నాం మేము నమ్ముతున్నాం ప్రభా మేమందరం కూడా ప్రభా నీ యొక్క పరిశుద్ధతలో ఆ యొక్క గుంపులు మమ్మల్ని ప్రభా మేము విశ్వసిస్తూ నమ్ముతున్నాం ప్రభా దేవాస ప్రభా మరి అదే రీతిగా ప్రభా మీరు మాకు పిలిచిన పిలుపు ప్రభా మేము దీర్ఘ శాంతంతో ప్రభా వినయంతో ప్రభా స్వాతికంతో ప్రభా అనేకులకు ప్రభా మేము సత్యాన్ని ప్రకటింప తండ్రి దేవా మరి మీరే మాకు సహం చేయండి ప్రభా దేవాసు మా ప్రాణము ఉన్నంత వరకు ప్రభా నిన్నె స్తు ఆరాధించాలా ప్రభా దేవాయచ ప్రభ మేము వెలగాల అనేకులకు మేము వెలిగించాలా దేవాయచ ప్రభ ప్రతి ఒక్కరికి ప్రభా మేము సత్యాన్ని ప్రకటింపచ్చాల ప్రభ దేవాయ ప్రభ మా మార్గాలను సరళం ప్రభా దేవాయ ప్రభ మేము ఎక్కడ అడుగుపెట్టినా ఆ స్థలం ప్రభా మాకు స్వాధీనం చేయండి ప్రభా నీకే స్థౌతం నీకేమంటే దేవాయచు ప్రభా అదే రీతిగా ప్రభ శత్రు ఇచ్చినా ప్రభా అధికారం ప్రభా మళ్ళీ నీ యొక్క శక్తి ప్రభా బలము ప్రభా నీ ఆత్మ ఉంటేనే ప్రభావం మాకు ఆ యొక్క కార్యాలు జరుగుతాయి ప్రభా అందుకే ప్రభా నీ ఆత్మ చేత మరి యొక్క అథారిటీ అవి రెండు కలుస్తేనే ప్రభా మరి కార్యం జరుగుతుంది ప్రభా అందుకే ప్రభా నీ యొక్క శక్తి మాలో ఉంటేనే ప్రభా అన్నిటి పైన మేము విజయం పొందుతాం ప్రభా అందుకే ప్రభా నీ యొక్క మాకు దాయించని ప్రభా దేవా ప్రభా మాకు సంయోచితమైన జ్ఞానాన్ని కూడా దాయించని ప్రభా ఏ అని నీకే స్థౌతం దేవాయచ అన్ని యొక్క తలుంపులకు మేము చోటు ఇవ్వాలా దేవాయచ ప్రభా నువ్వు చూపించిన ప్రతి వాక్యలు కూడా ప్రభా మేము పాటించాల ప్రభా విని యథావిధగా వెళ్ళిపోయే కాకుండా ప్రభా విన్న వాక్యాన్ని ప్రభా మేము పాటించే వారిలాగా ఉండాల ప్రభా దేవాయజ్ ప్రభ పాటించి మేము కరెక్ట్ గా ఉంటేనే ప్రభా ఆ సేవ అభివృద్ధి పొందుతుందని నువ్వు చెప్పకూడదండి అందుకే ప్రభు అన్ని యొక్క గుణాగణలు మాకు దాయిచ్చేని ప్రభా దేవాయచ ప్రభావ మేము కనుగొని నడుచుకోవాలి ఈ మేము నెరవేర్చే వరలాగా ఉండాలా ప్రభా దేవా నువ్వు అన్న ప్రభా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వారే ప్రభా నా చిత్తాన్ని నెరవేర్చరని నువ్వు సెలవు ఇచ్చిన దేవుడో అందుకే ప్రభా ఏసా మా తండ్రి ప్రభా ఏసు ప్రభా నువ్వు ప్రతి ఒక్క చిత్తాన్ని ప్రభా మేము నెరవేర్చే వరలాగా దేవా ఏసు ప్రభా మరి మీరే మాకు సాహించేయండి ప్రభా అన్ని విషయాలు కూడా ప్రభా మీ యొక్క అస్తం మాకు దేవా తెగల నుంచి కాపాడినందుకు నీకు వందనాలు దేవా వ్యాక్సిన్ నుంచి తప్పిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా దేవాచు ప్రభా మరి నీ యొక్క రాకడ ఎంతో త్వరలో ఉంది కాబట్టి ప్రభా ప్రతి ఒక్క బిడ సిద్ధపడడానికి ప్రభా మరి ఇచ్చిన ఈ యొక్క సమయం బట్టి నీకు వంద నెలలు ప్రభా దేవాయించు ప్రభు ప్రతి ఒక్క బిడ మారు పొందల రక్షణకి రావాలి ప్రభా అందరినీ కూడా నీ యొక్క రాకడకి సిద్ధపరచుకున్న ప్రభా బ్రదర్స్ కూడా సేవకు వెళ్లారు ప్రభా తిరిగి ఇంటికి రావాలి ప్రభా వాళ్ళ చుట్టూ యొక్క ప్రొడక్షన్ ని దయచిన ప్రభా నీ యొక్క దూతల్ని కాపుదలగా దయచిన ప్రభా వారిని దీవించండి వారి కుటుంబాలను దీవించి ఆశ్రమించి ప్రభా నీకే స్తూతం నీకే ఉన్నదండి దేవా ప్రేరుకు వచ్చినాం ప్రతి ఒక్క బ్రదర్స్ ని సిస్టర్స్ ని మీ దీవించి ఆశ్రం చేత ఇంట్లో ప్రభా ప్రతి ఒక్క బిడంగో ప్రభా యేసుకృష్ణ నామంలో ప్రభా అభిషేకించి ప్రభ నీ సేవలు నీకే స్థావుతూ నీకే ఉన్నాను తండ్రి దేవా యేజు ప్రభా నీ యొక్క రాకడికి మందుని సిద్ధపరచుకోమని యేసుకృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు ఎల్లప్పుడూ తోడైండు కాక ప్రైజ్ లాడన్న శ్రావణ్ బ్రదర్ స్వరాజన్ రూపా సిస్టర్ రూపా సన్న అందరికీ ప్రైజ్లాడు